సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ స్థావశక్తి సంపూండ మహోన్నతుడగ దేవ మహిమ స్థరూపి తండ్రి కృపమైన నీకు స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహరించి నడిపించండి ప్రభావ మీకు పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించండి పరిశుద్ధులకు తండ్రి వేస్తూ ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు ప్రభావ దివారాత్ మమ్మల్కి ఆచి కాకుండా దేవుడు వేసయ్యా ఇక ఉదయం కాల స్థానంలో ప్రభావ మీ పారిశ్రానికి వచ్చినాం దేవ మీరే మాత్రం మాట్లాడండి మా జీతాలు సరిచయని ప్రభావ నూతనైన అభిషేకాన్ని అనుగ్రహించండి మమ్మల్ని సంపూర్ణ మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకుని ప్రభావ మా తలంపులు ఆలోచన సమస్యను కొట్టువైన ప్రభావ మీకు తలంపులు మీ జ్ఞానం నీతి సత్యాన్ని ప్రకటించే బిడలకు మమ్మల్ని తయారు చేయడం ప్రాధిష్టమైన నైనా ఇస్తూ ప్రభావ రాకడ దినాలు ఉంటుండగా ప్రభావం సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా సేవా జీవితం నడిపించడం ప్రాధిష్టమైన మీ ఆరదంత ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు ప్రసిద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నేను ఒక పాట పాడతాను వెళ్ళేదం వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్ట దేశమును చేరుటకు నీతి నివసించును అందునా తి నివసించును అందును భయమును కలిగి బ్రతికేదము పరదేశులా మని ఎరుగా వలే భయమును కలిగి బ్రతికేదము పరదేశులా మని ఎరుగా వలే ప్రవేశింపావలే విశ్రాంతిలో ప్రవేశింపలే విశ్రాంతిలో తప్పిపోదు మురచినచూ వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్టాదేశమును చేరుటకు నితి నివసించును అందున ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడేదము మన మీలలో ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాస పడేదము మన మీలలో పదిలాముగాంతాము వరకు పదిలాముగాంతాము వరకు పడిపోకుండా చూచుకుందుము వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్టాదేశమును చేరుకూ నితి నివసించును అందునా సులువు గవురి ఒడ్డు ప్రతిపాపమున్ సంపూర్ణముగను తొలగించుచు సులువు గవురియొడ్డు ప్రతిపాపమున్ సంపూర్ణముగను తొలగించుచు సహనాముతోడా పరుగేతుచు స్వర్గదేశము చేరవాలే వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్ట దేశమును చేరుటకు నిధి నివసించును అందున సంపూర్ణత పొందసీదము సమర్పించు కొని పూర్ణముగా సంపూర్ణత పొందసీదము సమర్పించు పూర్ణముగా సహించిన కష్ట సహించినా కష్ట దుఃఖములు బహుగా ఫలముందేదము బహుగా ఫలముందేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ట దిశమును చేరూటకు నితి నివసించును అందునా nity nivasinchu nu anduna ravi hello hello ravi hmm manoj brother ha ah, anna presara anna presara anna presara anna jaana anna aa ah, jaana anna ip start chesu anna starting player చక్రవర్తి బ్రదర్ వచ్చాడా రాలేదన్న చక్క వైజాగ్ అన్న అదే నాకు ఫోన్ చేసి మళ్ళా అవున పని మీద పోయిన హాస్పిటల్ పని మీద కుదరకపోవచ్చు అన్న మధ్య మన బాబు కట్టార్ట్ చేద్దా నేను ఫ్రీగానే ఉన్నాను వన్ ఓ క్లాక్ వరకు అన్నా సార్ వచ్చారు కల్ సాత్వాదర్ రోజు సరే క్స్ట్ క్యా మేజర్ ప్రాబ్లమ సభి హెడ్ ఆ హెడ్ బాడీ రిపేర్ సర్జరి తు గిన भी भी में में में नहीं और कोई भी नहीं के क्या हुआ की? नारी. वो CCTV, CCTV कैमरा में मिल में। वो नहीं उस उस वो है. कर रहे अपन लिए तो बच्चा ట్రాన్చా ఇటె శాసర ప్రాధనా నార్మల్ బ మరి బా సర్ కండి సార్ కేసునికే కంటిన్యూస్లీ రోరాయ వచ్చారు మాట్లాడుతుందా సార్ లేదు స్వరం వింటున్నాడు చెయ్యి చేసి చెయ్యి గట్టిగా పట్టుకుంటున్నాడు చెయ్యి అంటే సెన్సర్ పని చేస్తున్నాయి ఐ సైట్ రెస్టారైందా సార్ ఇంకా ఇంకా రెస్టోర్ కాలేదు ఐ సైట్లు ఈ రోజు మీరు సర్జన్ వస్తాడు హెడ్ గురించి జా బోన్స్ ఇవన్నీ అసలు అర్ధమే కాదు ఎట్లా మిస్టీరియస్ ఉంది అప్పుడు అవి వింత వింతగా బ్రేక్ అయితే బోన్స్ బాడీలో ఏ వన్ పర్సెంట్కుంటామని అనిపిస్తుంది ఎక్కడెక్కడో తగులుకుంటాను కాదు యాక్చువల్ ఇప్పుడు ముక్కు బోన్ అంతా కంప్రెస్ అయిపోయింది జా ఒకటి విరిగిపోయింది లెఫ్ట్ సైడ్ జా రైట్ సైడ్ చిక్ బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి పీసెస్ అంతా అయితే నాకు తెలిసేసారి ఇప్పుడు ఇట్లా వెహికల్ ముందలకి వచ్చి ముందల నుంచి గుద్దింది కాబట్టి ఆ ఫోర్స్ తోటి బాబు లేచి ఉండాలి ఇట్లా లేచుకొని ఆ లారీకి మళ్ళీ ఇంకోసారి ఇట్లా గుద్దుకొని ఉండాలి ఇట్లా స్పీడ్ వస్తున్న బండి కదా సార్ అది ఈయన ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాడు కదా ఇట్లా గుద్దోర్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ జంప్ కదా ఆ మూమెంట్ లో మళ్ళీ ఇంకొకసారి ఆ లారీకి గుద్దుకొని ఉండాలి అందుకు ఆ ముఖం మీద ఈ స్కల్ రిబ్స్ కి ఫ్రంట్ పోర్షన్ అండ్ దెన్ ఫస్ట్ ఆ బండి దగ్గర రెండు కాళ్లు వస్తాీ దట్ ఈస్ దేషన్ బండి ఆ ఫోర్ ట్రేజ్ నుంచి సగం అయితే బైక్ యూ కృష్ణ కుమార్ సార్ అది చిన్న బండి కదా వేర్ దట్ ఈ గోయింగ్ టు విత్ మనోజ్ ప్రధరికి చెప్పినాను సార్ వాక్యం షేర్ చేసుకోమని స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయింది పాట పాడేమో మనోజ్ గారు మనోజ్ గారు కొత్త వాక్యం షేర్ చేసుకుంటామన్నారు అంటే ఎవరు లేరు కదా ముగ్గురమే క్లోజ్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నాం సార్ అదే నేను ఎవ్రీ డే రెడీగానే ఉంటాను వాక్యము మీరు మేమేమనుకున్నాం అంటే అక్కడ ఉన్నారేమో అనుకున్నాము హాస్పిటల్ నేను కాల్ చేసినాను మళ్ళీ రవి కూడా కాల్ చేసిండు ఎంగేజ్ నాకు అదే ఆఫీస్కి వచ్చి నేను ల్యాప్టాప్ చాలా సార్ పెట్టాను కరే ఆ అయ్యో వచ్చి ఆ మొత్తం కాలిపోయింది అదొక డిస్టర్వాన్స్ అండి పొద్దున్నే అంటే ఇంకొక అడాక్టర్ పిప్పించుకుని ఆఫీస్ నుంచి పెట్టుకుని కంప్యూటర్ పర్లేదు కంటిన్యూ చేదర్ హలో అోలా బ ప్రేరంగ్రద చిన్నగా ప్రేట్ చేస్తాను నేను వ్యాఖ్యలు తీసుకున్నాను వర్ష దొరవ తండ్రి మీకు మనల్ని మీరు మీకేసు తెలుసుకోవాలి ఈ వర్షాకాలం అంతా సురక్షితంగా కాపాడి సజ్జులు ఎక్కడ మీకు ఎంత వాళ్ళైనా విజ్ఞయానికి మీకు మనకు పనులు కనిపి నడిపించడం రేపు ప్రతి మార్గం మీద అలం చేయండి ప్రతి పనులు విషయం పెంచి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రాబ్ కీర్తన మీరు చెప్తున్నారు బాబా అతను దాన్ని ప్రేమించిన కాబట్టి తప్పించగలన్నారు ప్రభుత్వం ఇంతకాలం మీరు మమ్మల్ని ప్రతి ఆపణ నుంచి తప్పించారంటే ప్రభావం మీ అందరికి మాకు ప్రేమను అనుభవించినారు మిమ్మల్ని ప్రేమించిన ఆత్మను అనుగ్రహించినారు ప్రేమ సిద్ధాంతం అనుగ్రహించినారు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించేలాగానే మీరు మధ్య చిన్న యొక్క అతను నడిపించిన బట్టి మీకు వెళ్తాం కదా నేను మీరు మీ యొక్క కురుపూలం మనం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీరు ఆఖరి వరకు మనం అందరినీ సిద్ధపరచుకోండి స్వీకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యానికి సంబంధించిన కొన్ని మనం మరి ఎవసేపు అతన విషయాలు ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ అనిపిస్తాను కాబట్టి యువసేపు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పాత నిబడిన కాలంలో జరిగినవి కృత నిబంధన కాలంలో తీవ్రం సరిపోయే మనకి ఇప్పుడు అది ముఖ్యంగా మన గ్రూప్ లో రిలీన హిస్టరీ అది ఎగ్జాంపుల్ మనం పోయిన వారం కూడా చూసినాం లాస్ట్ లో పాత నిబంధనలకు యాకోబు కుమారుడు యువసేపు అది అదే రీతిగా కృత కూడా మరియా భర్త తండ్రి పేరు కూడా యాకర్ అది మిస్ట్రీ అన్నట్టు కాబట్టి అన్ఫార్చునేట్ ఏంటంటే పాత విస్తాం కొత్త అయితే కొత్త వాటికి వచ్చేటప్పటికి ఇక్కడ మరియా భర్త యువసేపు అతనికి అంతవరకు కళలు అతని గురించి ఎక్కడ చూడం మనం కానీ ఎప్పుడైతే వేసుకొడు కన్యమరియా గర్భం లోకి అప్పుడే అతని జీవితంలో కళను ఆరంభమైంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకొకటి అర్థమైంది సాధారణంగా మనుషులు దేవుని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ లోకపు మీడియా ఈ లోకపు టెక్నాలజీ ట్రై చేస్తా ఉంటారు ఈ లోకంలోని ప్రతి మెథడాలజీస్ లాజిక్స్ ఉపయోగిస్తారు దేవుడు తన మెథడాలజీ మనకు అనుగ్రహించింది ఏంటంటే కళల రూపకంగా దర్శనాల రూపకంగానే మాట్లాడే దేవుడు బైబిల్ రాకముందు అందరికీ అదే రీతిగా మాట్లాడేది బైబుల్ వచ్చినాక కూడా మాట్లాడుతుంది కళల రూపకంగానే మాట్లాడుతున్నాడు దర్శన రీతిగానే మాట్లాడుతున్నాడు మరిచిపోయిన భాష అని కూడా మనం వాళ్ళకి తీసుకువెళ్ళాలి ఫొర్గాటన్ లాంగ్వేజ్ అంటుంది ఇంగ్లీష్ ఈ మరిచిపోయిన భాష గురించి తిరిగి మనకి ప్రభుత్వ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఒక్కటే వాక్యం నేను చూపించేస్తేసేపు చూడద్దు కీర్తన గ్రంథము పదహారవ అధ్యయము ఏడవష్టంలో నాకు ఆలోచనకరతైన వ్యూహాలు స్థూపించేదను కాబట్టి మనకి ఆలోచన ఇచ్చేవాడు మన తండ్రి మన ప్రభు కాబట్టి అతన్ని మనం చూపించాలా గడియలలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాత్రి గడియలలో అంటే నైట్ టైమ్స్ అంటాయి ఇంగ్లీష్ లో నైట్ సీజన్ అని ఇంగ్లీష్ లో అయితే తెలుగు దాని డిఫరెంట్గా ఉంది ఇంగ్లీష్ లో రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది అంతరింద్రియము అన్నప్పుడు జనరల్ గా ఇగ్నోర్ చేస్తూ కానీ అంతరింద్రియ అంటే ఇంగ్లీష్ లో ద రేంజ్ అని ఉంది మై రేంజ్ ఆర్ఏఐ జిఎన్ఎస్ మై రేంజ్ అని అంతరింద్రియము అంటే శారీరకమైన అవయవాలు నా అంతరింద్రియం అంటే బాడీలో బాడీలో ఉన్న ప్రతి పాత అన్నట్టు అంటే బ్రెయిన్ ఐస్ లంగ్స్ లివరు కిడ్నీస్ ఇవన్నీ అంతరింద్రియం అంటాం అవి ఏ రీతిగా నాకు బోధించుకున్నావు అంటున్నాడు దావజీరాజు ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకంటే రాత్రిలోనే ఇవి జరుగుతున్నాయి అంటున్నాడు రాత్రి గడియలో జరుగుతా ఉన్నాయన్నాడు కాబట్టి రాత్రి మనకు ఏం చెప్తే తెలుసు కళల రూపకంగా మాట్లాడుతున్నాడు దేవుడు దాని తర్వాత మన అంతరింద్రియములు కూడా ఏకప్పు అవి బోధిస్తున్నాయి ఏం బోధిస్తున్నా చెప్పండి ఏది అర్థం చేసుకుంటాం ఆ వాక్యం ఒక క్వశ్చన్ లాగా విడిచిపెడతాను తర్వాత నేను మళ్ళా నెక్స్ట్ టైం డీటెయిల్ గా చెప్తాను దానికి సంబంధించి ఈ అంతరింద్రియాల గురించి ముఖ్యంగా తర్వాత జోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయ పద్నాలుగో ఒక విషయం దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు మన విశ్వాస జీవితంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం అనేది తపలికపోదు కానీ ఎంత ప్రాధన జీవితంలో ఉన్నా ఎంత బలంగా ఉన్నా గాని ఈ పద్నాలుగో వర్షంలో ఒక విషయం జ్ఞాపకం చేసినాడు దేవుడు దేవబుద్ధితో మా విషయంలో దేవుడు ఒక్క మారే రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టాడు ఎన్నిసార్లు మాట్లాడతాడు దేవుడు ఆయన ఎందుకు మనం కనిపెట్టలేకపోతున్నాం మన భవిష్యత్తు గురించి మన ప్రణాళికల గురించి ఆయన ఎన్నో ఉన్నతమైన కలంపులు కలిగిన కానీ అయన ఒక మారు పలుకుతాడు ఒకసారి చెప్పినప్పుడు నువ్వు స్పిరిచువల్లీ ట్యూన్ లేవు అన్నట్టు ఎందుకంటే లోకం ట్యూన్ లేవు రెండు రెండవ తర్వాత పలుకుతాడంట రెండు మార్లు పలుకున్నావు అయితే మనుషులు అది కనిపెట్టరు మనుషులు కనిపెట్టారు నువ్వు ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వస్తావో నువ్వు ఒక కనిపెడతావు అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అనే విషయం ఎన్నిసార్లు హెచ్చరిస్తా ఎందుకంటే ఆయన పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందురు శక్తి లేకపోతే సేవ చేయలేము నువ్వు ఇంటెలెక్చువల్ గా వాక్యం నాకు తెలిసిన పోతే కానే కాదు కార్యం అది ఈ లోకం ఈ మనుషులు గుర్తించారు అది ఎప్పుడు కనిపెట్టడంటారు మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కళలో రాత్రి కలిగి ఈ విషయం చూడండి మంచం మీద కొలుకులు సమయ కులుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తనించిన కార్యము వాడు మానుకొని చేయనట్లు గోపికి పోకుండా వారిని కాపాడనట్లు కట్టి వలన వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను పెరుగు చేయును వారి కొడుకు ఉపదేశము సిద్ధపరచును యాగశైతం వలన ఒక ఎముకలలో ఎడతగిరి నొప్పులు కలుగుట వాడు శిక్ష శిక్షణము నందును ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు దేవుడి శాతంలో బలిద్దలు పెడుతున్నాడు ఎందుకు నొప్పులు వస్తున్నాయి ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే శిక్షణ అదుపుతున్నాడు ఎందుకు అంటే చూడండి ఒక లెసన్ నేర్చుకోవడం కొరకు ఆయన ఎన్నిసార్లు చేపలనో వినకపోయినప్పుడు లెషన్ నేర్చడం మనం నేర్చుకుంటున్నాం రాత్రి ముఖ్యంగా కళన రూపకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు రొట్టయి రుచికర ఆహారం వాడికి అర్థం వాని శరీర మాంసం క్షీణించిపోయి వికారం అగను బయటికి తరబడకుండా పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించను వాని ప్రాణము సంహారకులు యుద్ధను సమీపించను నరులకు యుక్తమైనది ఏదో దాని తెలియ దానిని వానికి తెలియ వేలాది దూసలలో గర్ణుడూ ఒక్కడు వానికి మధ్యవర్తి ఎండిన దేవుడు వాడిని కరగచూపి పాతలంలోనికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించును ప్రాణస్తిత్వము నాకు దొరికినని సెలయిచ్చును కాబట్టి నరలలో నుంచి ఒక్క వ్యక్తిని వేలాది దేవుడితంలో గరుడకు ఒక్కడు అటువంటి సేవ కొరకు దేవుడు ఏర్పరచుకుంటుంది మనము గతంలో కూడా చూసినాము ఇరవై కేవలకి రెండవల నుంచి కదా ఇరవై రెండు ఇరవై రెండులో ఇరవై రెండు ముప్పై పీపుల్ లో ఒక్కరిని అడుగుతున్నాడు నేను ఒక్కరిని కొరకు ఎక్కువ దేశంలో పాలసీకున్నట్టు ప్రకారం బియ్యపరచున్నట్టు పదిన తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించను ఒక్కరిని నాకునబడలేదు ఇండియన్స్ ఆఫ్ పీపుల్ అన్నారు కాబట్టి జోసెప్ ఒక్కడే మున్యం తీసుల్లో ఐదు కాపాడగలిగినాడు మన సేవ అటాలనేది ఈ విషయం నుంచి మనం నేర్చుకోండి దీనికి సంబంధించి మనం చూద్దాం చిన్నగా ప్రార్థన చేస్తాం తండ్రి మీ మనాలైనా మీ కృపల్ని మొదలైనందుకు నేను కుటుంబాలు ఎక్కడంగా తర్వాత ఆ ఒక్క మనిషి గురించి మీరు ఎదుగుతలు చెప్తండి ఆ మనిషిని నేను కావాలని ఆశపడతాను నాకు అటువంటి జ్ఞానం దండి అటువంటి అభిషేకం దండి అటువంటి శక్తిని దయచండి పార్శు ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నగరన్నారు కాబట్టి అక్కడ శక్తిని దయచేసి ప్రభులమ్మ మీ బిడలని ఆదరించలాగన సంగ క్షేమం కొరకు లాభం బాడపడలాగన క్లాపడిపించండి మాలకం గురించిగా బిడని గట్టింపజేసిన రెండు సార్లు ఆగిపోయిన గుండెని మీరు తిరిగి కొట్టుకునేటట్టు చేసినారుహో వల్ల కలిగిందనే సంపూర్ణ విశ్లేషణ బిడని గొప్పకోమని మెయిన్ సరే మనం ఒక్కొక్కరిగా ప్రార్థనలో వెళ్ళిపోదాం కదా వన్ బై వన్ ప్రార్థన చేసుకున్నాక మనం ముదించుకుందాం ప్రార్థన స్టార్ట్ చేయండి చేయండి మనకి మా ఉదయంలో వాక్యం అనేది మాట్లాడాలి అక్కడ రజడా లేదా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ఆ వాక్యం బుద్ధి జ్ఞానం దంచం తెలివి దంచం నా దీవానికి శ్రోతం చేసాం వందేశ్వరప్రభ నా దీవానికి శ్రోతం చేస్తాం ఆ ప్రకారం గొప్ప దీవానికి శ్రోతం చేస్తూ ఏప్రభ నా దీవాళప్రభ ఎంత వైరస్ ఉంది వాళ్ళ ముఖ్య సో వాళ్ళు రక్షణ దశ కలిక నుంచి ప్రార్థించం నా దీవానికి శ్రోతం ఎంతో సేవకులు పడిపోయింది వాళ్ళు ముఖ్యంగా ఆ బాబు నుంచి మళ్ళీ మూల పెడుతున్న బాబు ముట్టని తాకండి అన్ని బొక్కలు అతికిపోవాలా స్వచ్ఛపరచండి ఇంకా పూర్తిగా అచ్చరకరం చెల్లించండి ఆ బాబులో ప్రభావిని డాక్టర్ ధ్యానం తెచ్చండి అలాగే మీ తరం తెలిసి మీ ట్రీట్మెంట్ జరిగి అంగీకరించు వాళ్ళ మమ్మీ డాడీ ఆదరించి మీరు ఖాళీ చేయండి వాళ్ళకి సరస్యత నడిపించి బాబు అంగీకరించండి చీకటి మంతా దయాలని చేస్తున్నాను కాల్ చేయండి కాల్ చేయండి నాన్న ఆ ప్రకారం భాస్కరం పలు ధ్యానం చేసి ప్రతిదాత్మ ఇంకా శివడంగా వాడుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రభా పల్ల ధ్యానం ఏడ్చిన వరం ప్రవచన వరంతో నివస కుటుంబం మార్చిన ప్రభావ విష్ణుప్రభ ఆ కుటుంబం జీవన ఆశీర్వాదం బ్లస్ దైవలి జ్ఞానంగా తెలియచండి నా జీవానికి వాళ్ళ బల అలాదిగా నా జానికి వాళ్ళ తిరగదు సేపు రావాలి విష్ణుప్రభ రాక సమీపించింది పిల్లలు ప్రభ కోలంతా రక్షణ పొందాలా మంచి ధ్యాన ఓడిపిల్లారా నాభివానికి మొదటి ప్రేమ నడిపి సైతాన్ని ధరించండి అలాగే నాభివానికి మా కుటుంబం వ్యాప్తం చేసుకుని సమీపించింది కనుక అలాగే నాభ్యమాక్యం ద్వారా ఉదయం భద్రపరిచి ఇట్లా ముందు తోడ మీరే మార్గం తీసి ధ్యానం దయచేసి పచ్చని రక్షించుకోమని ప్రశ్న చేస్తా సోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన తెలుగు దేవ మహిమ స్వరూపలకు తల్లి కృప నీకే స్థుతులు స్తోత్రమైన పరిశుద్ధుల నా తల్లి నీ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్ మమ్మల్ని భద్రపరుచుకున్నాను మీకు నూతనమైన కృపను మాకు ఇద్దిన మీరు అనుగరించిన దాన్ని బట్టి నీకు వందాలు ఇస్తా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరి నీకే కలుగునిగా కాహాలలు ప్రభా నా దేవ నీ వాక్యం ద్వారా మీరు మాతో ఆయన ఎస్ప్రవ మీ మధ్యవర్తి లాగా ఒక్కడోనా నిలబెడితే నేను వాళ్ళని కాపాడుతా మీరు అన్నారు ప్రభా మీరే మధ్యవర్తి ప్రభావ ఇసు ప్రభా తండ్రికి మాకు మధ్యవర్తి మీరే ఇస్తే నీకు వన్నాను ప్రభా మీకు మాదిరిగా మమ్మల్ని లోకంలో నిలబెట్టిన ప్రభావ మీకు ప్రతినిధులుగా ఈ లోకంలో మమ్మల్ని నిలబెట్టినైనా మనుషులు ప్రాచితం చేయటకు వాళ్ళందరూ రక్షణ మమ్మల్ని పెట్టిన యోగం ముప్పై మూడు అధ్యాయంలో ఒక ఎన్నో విషయాలు ప్రభావ అధ్యాయంలో ఆశ్చర్యకర విషయాలు మాకు చూపించినారు దాన్ని బట్టి నీకు ఓ దేవాతి దేవ మీరు కళలో రూపకంగా మాట్లాడేదేవుడు మీరు ఒక్కసారి మాట్లాడుతూ రెండు సార్లు మాట్లాడితే ప్రభావ అది మనుషులు గ్రహించే స్థితిలో ఈ రోజు కూడా ప్రభావ అయినా వాళ్ళ హృదయాలు తెరవని ప్రభావ వాళ్ళ ఆత్మీనీయతలు ఇప్పని మీకు సత్యాన్ని గ్రహించేలాగన మీరు సాయపడమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరు ప్రభావ ఈ లోకంలో ప్రభావ మీరు ఎత్తుతున్నారు ప్రభావ ఒక్కడైనా ఉన్నాడని ప్రభావ ఆ ఒక్కరు మేం కావాల ప్రభావ మేము నిలబడతాం ప్రభావ ఈ దేశం ఎంత భయంకరమైన నా తన ఇస్తు ప్రభావ ఉంది ప్రభావ ఇటు అన్నిటి ప్రభావ విమోచన పొందాలా మీకు ఈ లోకం అంతా రక్షణ మార్లకు రావాలా ప్రభావ మేము దానికి ఆరుకూలం కావాలా ప్రభావ మమ్మల్ని నిలబెట్టండి ఇస్తున్న ప్రభావ మహా ఉగ్రత ఈ లోకం మీద కూర్చుంది ప్రభ నైనా త్వరలో రాబోతుంది ప్రభావన ఇస్తున్న ప్రభ మీ మనుషులను హెచ్చరించాలా మీ సందు మీరు నడిపించాలా నుంచి వాళ్ళు కాపాడబడలాగిన ప్రభా మీ వాక్యాన్ని ప్రభా మీ సత్యాన్ని ప్రభావ మీ ప్రేమను మేము చూపించాలా మనుషులకు నైనా అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రభావ ఒక్కడు లేడన్నది మీరు వాక్యంధ్ర మాట్లాడం ప్రభావం మేమున్నాం ప్రభాన మమ్మల్ని నడిపించే తీర్మానించుకున్నాం ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోతాం ప్రభా అనుమానించం భయపడము జడియం ప్రభా దే నిశాలు మేము భయపడం ప్రభావ వెనకడుగు వేస్తే నా ఆత్మకథ నా ఆత్మకథ నేను సంతోషం ఉండదని మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మమ్మల్ని బలపర్చమని ప్రార్థిస్తాం మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి పరిశుభాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ శక్తి మేము మీకు మాకు రాదు ప్రభా మీ సేవ చేయలేము ప్రభా నా ఆత్మ వల్ల నాకు అడ్గ మేము ధరించుకోవాలా నా తల్లి నీకు వందాలి ప్రభా నీకు సర్వాజ కౌచం మేము ధరించుకోవాలి దుష్ట శక్తులతో మేము యుద్ధం వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా వాళ్ళందరూ మేము బయటకి తీసుకున్న వాళ్ళ ప్రభావ ఇది మహాసంగ్రామం ప్రభావ ఆత్మీయ యుద్ధం ప్రభావ అందులో మిమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తాము బలపరచమని ప్రార్థిష్టం మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థమే గొప్ప దేవ యసు ప్రభాకిందరూ మీరు మమ్మల్ని బలపర్చుని వాక్యం తగినట్లు మేము జీవించాలా మేము ఫాలోవర్స్ లాగాకుండా ప్రభావ లీ లీడర్స్ లాగా మేము ఉండాలా ప్రభా ఈ వాక్యం పట్టుకునే దాని ప్రకారం నిలబడి ప్రభావ ద్వారపాలకుల ఉండాలా నా దేవుని మందిరంలోకి నేను ప్రజలు నడిపించే ద్వారపాలకులుగా ఉన్న నేను దావి భక్తులు అంటున్నా మేమందరం ప్రభావ ద్వారపాలకుల లాగా మేము ఉండాలా మీ సన్నిధికి నడిపించే వాళ్ళ లాగా ద్వారపాలకుల లీడర్స్ లాగా మేము ఉండాలా ప్రభావ ఆత్మీయ దశలో ఆ రీతి మమ్మల్ని ఎంతకాలం మేము ఫాలోవర్స్ లాగా ఉండడానికి వేరే ప్రభా నైనా ఫాలోవర్స్ లాగా ఉంటే మేము అక్కడే ఉండిపోతాం ప్రభావ ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడే ఉండిపోతాం కాబట్టి మేము ఫాలోవర్స్ లాగా కాకుండా లీడర్స్ లాగా ఉండాలా ప్రభావ అనే కుళ్ళు మిచ్చంత నడిపించే శివకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం మేము అహంతో చెప్పలేము ప్రభావ ఇస్తు ప్రభా మీ ఓ ప్రభా మీ పక్షంగా మేము నిలబడి ప్రభా రోషం కలిగి అన్ని గురితో నడిపించి బిడలుగా మేము విశ్వసిస్తున్నాం ప్రభావ మేము ఆశపడుతున్నాం ప్రభా మా ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి మనం బలపరచమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభా మార్కండ ప్రభా బిడని చిన్నబాబు మీరు తాకండిస్తే ప్రభా అయినా బిడ మీ కృపలో భద్రపరుచుకున్నారు మీరు బతికింపజేసినానికి వంద ప్రా ఆ కలువరిశీల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వా ఎముకలలో కీలుల నరాలు మీ రక్తాన్ని ప్రోక్షింపజమని ప్రార్థిస్తాం ప్రతి ప్రతి ఆభింసన్నిటి మీరు తాకండి ప్రభా సంపూ స్వస్థతను ప్రకటిస్తున్న ఏసీ క్రీస్తు పరిశుద్ధ నామీగా సంపూర్ణంగా రెస్టోర్ జీవనని పాలిస్తుంది బ్రెయిన్ నరాలు తాకనే ప్రభావ ఆ బ్రెయిన్ ప్రభావ సంపూర్ణంగా అది మంచిగా ఫంక్షన్ లాగా సహాయపడండి తండ్రి మీరే సహాయపడడం ప్రభావ బతికింపజేసా అంతటి ధర గొప్ప సాక్ష్యం రావాలి మీరు మయమపరచాల ప్రభావ ఆ కుటుంబీకులు మీరు ఓదార్చండి బలపరచండి వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి చేయని ప్రభావ సోలిపోకుండా ప్రభావ భయపడకుండా తండ్రి నీ మీద ఆధారపడి జీవించే బయట తయారు చేయండి కుటుంబాన్ని వాళ్ళ మీరు బలపరచిన హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్ శక్తులను చీకటి శక్తుల ప్రతి డిమెంట్స్ ఏ స్థాయిలో గడ్డిస్తున్న స్థహి ఆ ప్రాంతంలో మనుషులు కానీ ఆ ప్రాంతంలో కానీ హాస్పిటల్ లో ఉండడానికి వీలై దయ్యాలరా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ హాస్పిటల్ చుట్టూ అగ్ని కంచి వెళ్ళి చుట్టూ కంచి వేసి మీరే కాపాడి స్వస్థపచ్చి మీ గొప్ప సాక్షులు పెట్టుకుని ఆయన గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ ను కుటుంబాలను మీరు తీవించి ఆశ్రదించి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకోండి ప్రభావ మీరు అక్కడ బహుతొడుగుంది ప్రభావ ఇక చాలా తక్కువగా ఉంది మేము ప్రభా సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా మనుషుల కొరకు మేము ప్రాయచితం చేయాల ప్రభావ మీరు వాకిందరో మాట్లాడిన ప్రభావ వాడు వాడు ప్రవర్ణతను ఏసు ప్రవణతను నశించిపోతున్నారు మనుషులైనా ఓ ప్రవణత వాడి గోతికి పోకుండా ఓ ప్రభు కుళ్ళు పట్టకుండా వాడి నిమిత్తం దేవుని సంధిలో ప్రాయచితం చేయాలి ఎవడని మీరు ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ కీర్తన గ్రంథం నలభై తొమ్మిది అధ్యయాల తండ్రి ఏ గ్రంథంలో కూడా మీరు మాట్లాడిన ప్రభావ అదే ప్రాయచితం చేసేవారిలాగా ఉండాల తండ్రి అనేకులు మీ చింతని నడిపించేవారి ఉండాలా ప్రభా మీ కళలో దర్శనాలతో మిమ్మల్ని నింపని ప్రభావ అలాంటి ఆత్మీయమైన అనుభూతులు కూడా నడిపించిన ప్రభావ ఒక్కడే ఐడిపి దేశాన్ని దాన్ని కాపాడగలిన ప్రభావ కాబట్టి మా దేశాన్ని కూడా మేము ఒక్కొక్కరు మేము కాపాడ అందరిని మీరు కాపాడాల ప్ర ఒక దేశం తయారు కావాలా ప్రభావ అలాంటి అలాంటి అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించారు ప్రభావ ఇంకెంతమంది పాల్గొందరు ఆ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపనం చేసుకుని బలపరిచే మీ ఆశ్రయలతో నింపమని ప్రార్థిష్టం మరి విశేషంగా ప్రభా ఈ నెక్స్ట్ మంత్ ప్రభా జనవరి లో ప్రభావ అయినా ఫోర్టీన్త్ అంటే అనేక ప్రాంతాలకు మీరు వెళ్ళబోతున్నా ప్రభావ మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన ఒక వాతావరణం కూడా మీకు అల్పులు తీసుకుని ప్రభావా ఏ ప్రాంతాలకు వెళ్ళి మేము పరిచర్య చేయాలి మీరు నడిపించండి మీ నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించని ఆయన ఇస్తు ప్రావా అతని మార్గంతో వెహికల్ చుట్టూ మీకు కంచి వేయని ప్రభావా మార్గం సిద్ధపరచండి నడిపించమని ప్రార్థిష్టమైన మీ పేరు అయితే ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ప్రభావ ఎంతోమంది మీ పేరు వెళ్ళిన వాళ్ళు నా ప్రభావా అలాంటి ప్రాంతాలకు మనం నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ మమ్మల్ అందరూ మీరు బలపరచమని ప్రార్థిస్తాం తీమంతటి మీరు బలపరచండి అగ్ని కంచమైన ప్రభావ ఆ ప్రాంతంలో మీరు నడిపించండి ఆ తిమోతి పాస్టర్ ప్రభావ జాస పాస్టర్ వాళ్ళ పరిచర్ దీవించి ఆశ్రవదించమని ప్రార్థిస్తామో ఎంతగానో ప్రేమించే ప్రభావ మంచి ఆది పై ఆదిత్యని ప్రభావం అనుగ్రహించినారు మీ కృపను బట్టి దాన్ని బట్టి నీకు వందాలు ఆ కుటుంబాలు పరిచర్ కూడా మీరు దీవించి ఆశ్రవదించమని ప్రార్థిస్తాం ఓ ప్రభావ మీకు గొప్ప సాక్షిని పెట్టుకునైనా నా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ భయంకరమైన కాలంలో చీకటి కాలం మేము ఉంటున్నాం శ్రమల కాలంలో మేము ఉంటుండేగా అయినా మీ కొరకు మేము ఏ రీతిగా జీవించాలా మనుషులు ఏ రీతిగా మీ కొరకు సిద్ధపరచాలో మీ జ్ఞానం మా తలంపు మాలేసే సమస్తం ప్రభావ మీద కేంద్రీకరించుకున్న ప్రభావ ఈ లోకంలో పడిపోతే ప్రభావ వాడు మమ్మల్ని గుంజుకొని పోతాడు ప్రవ కాబట్టి ప్రతి క్షణం మీ మనసు మేము ఆధారపడి జీవించాలా సి దగ్గర ఉండాలి ప్రవా ఇలాంటి బిడలుగా మీ యొక్క భారాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించి మీ బిడలగా మమ్మల్ని అందరినీ తయారు మీ నా కొరికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించినాము తండ్రి ఆమెన్ ఆమెన్ నమ్మకం ఏంటండి రంగుల బింద్రా మీ పాదాలు ఇన్సూరెన్స్ అండి కొందనాలు మరికి సార్ మీ పర్సన్ గురించినాకొందనాలు మరి ఏ గీచ్ మంచి తనకు లేదు కానీ మీకు కొట్టును బట్టి మీకు దైన చూస్తుండే కదా కాల్ చేసుకోండి కొట్నం అనుగ్రహించండి ప్రేమి కలిగిన మహిళ కలిగిన తండ్రి నీతి కలిగిన దేవుడు పరిష్కారం అయిన దేవుడు తండ్రి అయ్యా మా జీవితాల్లో నీచి కలిగి ఉండే వాళ్ళని కోరిన దేవుడు తండ్రి మీ బాగా కొందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రియం గాను అయ్యా అనేక విషయాల్లో తండ్రి నమ్మకమైన ఓడిపోయినటువంటి జీవితం కలిగిన వారు నమ్మని అయ్యా కృపణ మీరు చూపిస్తున్నటువంటి ఆ దయా ఆ యొక్క దీర్ఘశాంతం ఆ యొక్క ప్రేంగుల తండ్రి ఊరినికే మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రేంగుల గుండ్రాజా మహిళల గుణి సమయంలో దేవాలను స్థుతిస్తున్నాం చీర వచ్చిన పృతి వీటికే మీ కొందనాలు అయ్యా తండ్రి మహిళలు గుండ్రరాజా అయ్యా మీ యొక్క దయా భూమిని అది వేయబడుకోవడానికి మమ్మల్ని కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి ఏర్పాటును బట్టి మీకు కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి మహిళలి గంగిందంటే మమ్మల్ని స్థితిస్తున్నాం కనిపిస్తున్నాను తండ్రి ఇతర్లోదేవా మీరు మాతోంది అయ్యా మమ్మల్ని పోషిస్తే మమ్మల్ని మా కుటుంబాలను మేకరకి చాటం కాస్త వీటిలో కృపక మీ కొద్దిగా ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా నశించగానే ఏలి కంటే మరి ఏ విధంగానూ శిష్యం కాదు మంచివారం కాదు ఏ కేవలం మీ కృపను బట్టి మీ యొక్క దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే వచ్చిన కృపిక ఆశలు ఎంచుకుంటున్నాను దేవ యొక్క తండ్రి మీ ఫాదర్లు పెట్టుకుంటుండగా కృప్రహించండి అయ్యా ఏమనిస్తున్న తండ్రి దేవాడ అయ్యా హాస్పిటల్లో ఉండి ఉండగా జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆయన దేవా యొక్క తలలో కదా దేవా నమ్మకం ఏంటండ్రి అయ్యా డామేజ్ జరగకుండా అయ్యా నమ్మకం ఏంటంటే మెరుగుంటారుగా అయ్యా తనకే చూపు దేవ మాట రెస్టర్ కట్టడానికి కొడుకు అనుగ్రహించండి అయ్యా ఇంతవరకు మీరు చూపినటువంటి కృప ఆ యొక్క ఆర్థిక కార్యాలపై మీకు కొన్ని ఆశించుకుంటున్నాను తండ్రి అయ్యా ప్రేమ తండ్రి కుటుంబానికి ఆశన పెట్టుకుంటుంది వెళ్తున్నటువంటి దేవస్థితిలోకి అర్థం చేసుకుని కొడుకు అనుకరించండి దేవ సమస్తమైనటువంటి విషయాల్లో మీకు జ్ఞానం అనుగ్రహించండి దేవ డాక్టర్లకు మీకు జ్ఞానం అనుగ్రహించండి దేవ పెళ్ళు తండ్రి తల్లిదండ్రులు ఓదార్చుకుని కృపిన గురించి తండ్రి దేవ నమ్మకం అయిన తండ్రి ప్రత్యేకంగా మీ వ్యక్తి చూస్తుండగా అయ్యా జలు చేసుకోని కృపుణించుకొని మా కాదు కానీ మీ నామను బట్టి మీ నర్మ గణ్ని బట్టి పెంగుడిగా ఎక్కడ తండ్రిస్తున్నా ఘనపరుస్తున్నాను తండ్రి ఇంకెంతమంది అయితే వ్యాధులు బాధలు కలిగి తండ్రి మార్చాల ఉన్నారు తండ్రి మర్చి వారిని ఒకటి చూస్తుంటే ప్రేమింటాగా మహిళలకివా చెల్లించుకుంటున్నాం మీద చెల్లించుకుంటున్నాం కలిసి జిల్లాల్లో భద్రాసలో ఆ ప్రాంతంలో మీరు అన్న కృపకాయలు మీ పాసం పెట్టుకుంటుండగా సేవ చేసుకోండి కృప్ అనుగ్రహించండి సేవలు చేస్తున్నాము బిడ్డలను మీ పాసనట్టుకుంటున్నాం కృప్ అనుగ్రహించండి రేంగులు గింట రాజా మహిళలు వింత్రి అనేకులు నశించిపోయే వారిలో ఉండగా వారి పక్షాన మీకు పాదాలు పట్టుకుంటుండే ఆ క్రూప్ నన్ను గెలిచి అందిస్తున్నాం ప్రేంగులు గింజ తండ్రి ఆ పిల్లప్పుడు అయ్యా హాస్పి తప్పగి అయ్యా అయ్యా క్రూప్ నమ్మకం తండ్రి అయ్యా నమ్మకం దేశ రక్షణ గురించి సాధిస్తున్నావు తండ్రి ఇంకృప్ అలంకరించండి సహాయం చేయండి రంగుడి గంట మహిళలు తండ్రి అయ్యా పదో స్థానంగా ఉండగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి రెండు గంట రేపు పదహారు పదిహేడు తారీఖులు లేవా మరి శారీరగా ఇంకొక సంపూర్ణమైన ప్రార్థిస్తున్నాం పెంకడీ రాజా మా కళ్ళు కదా పెంగ రాజాగలిగింతండి మేము చిత్రానికి ఆధారాలు పెంగళగణ రాజా మహిళలు వింతండి అయ్యా నమ్మకా ఏంటండి జా చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏవాడు వింతండి దేవా దేవ యొక్క తెచ్చుకుంటూ చెల్లించుకుంటూ దేవ రెంగులు తండ్రి వారం పనికి క్రీస్తు వారి ప్రసిద్ధమైన ఈ వాక్యం ప్రభా మా ఉదయం తల బానిస భద్రపరిస్తే మేము ప్రభా మీరే నడిపించి ఈ దులమంత ప్రభ నూతన కృపా సూతన ప్రసిద్ధ ఆత్మ విశ్వక్ నింపి మీరు వాడుకోమని వేసిన దేవుడు ఒక కృపా సదాకాలం అతి కుటుంబంకు ఎవరు చేసిండో మర కుటుంబంకు దేవుడు కృపా సదాకాలం చూడండి ఫస్ట్ కీర్తనార్థన గందం పోయిందా పదహారు అధ్యయనం పదహారు అధ్యా పదహారు అధ్యక్ష నిమిషం